సంకీర్తన పద్నాలుగు అరుచునిద్దరు నాడేరు అమడల వలెనే మొనసి ఇవెల్లా చూచి మృక్కిరి బ్రహ్మాదులు రాముడా పండ్లు నాకు రెండు వెట్టరా ఏమిరా ఇట్లాని నాకు ఇత్తువా నీవు ప్రేమకు తమ్ముడగాన పిన్ననే నీకు ఈ మాట మరవకు ఇందరా కృష్ణుడా ఎక్కిన ఉట్టిపై నన్ను నెక్కించరా ఉక్కున ోరి ఉక్కునబడేవు రాకువద్దురా నీవు పక్కున మొక్కేరా నీ పైడి కాళ్లకు ఓరి అక్కతో చెప్పే చెప్పేగాని అందుకొనే రారా ఎవ్వరు వొడవో సరినిటు నిలుతమురా ఓరి నివ్వటిల్లా నీవింత నిక్కవద్దురా రవ్వల శ్రీవెంకటాద్రిరాయుడనేరా అయితే ఇవ్వల నీకంటే పెద్ద ఇది నీమె <Nee> రగవా